సర్వ్రస్వ్రనియన్య సోమసూర్యోచనాయ సకలలోకరక్షమ్రస్వూపాయ్రనియన్య సోమ సూర్యోచనాయ సకలలోకరక్ష శాంత స్వరూపాయ పావతీ మనోహరాయ రుద్రభద్ర మహారౌద్ర పాతు మృత్యు స శివా శివాణే శిఖండ మండనా మృత్యు సంసార ఖండన నమవ్యాథిని విధ్యంతీభ్యో నమో నమ వుగణాభ్య సృగమ్మతిభ్యో నమో నమో గృత్సేభ్యోగుసతిభ్యో నమో నమో వ్రాతేభ్యో వ్రాతతిభ్యో నమో నమో గణేభ్యో గణపతిభ్యో నమో నమో విశ్వభ్యో నమో నమో మహద్భ్యుల్లకే వో నమో నమోరీభ్యోరభ్యో నమ సేనాభ్య సేనానిభ్యో ృ్య నాట్ క్షు నమో నమస్ సేనాభ్య సేనానిభ్యోమో నమక్షత్రుభ్య సంగ్రహీతృభ్యశ్చో నమో నమస్తభ్యోరమో నమ కలేభ్య కర్మాో నమో నమ పుంజిష్టేభ్యో నిషాదే్యో నమో నమ ఇషు కృద్భ్యోధన్వకృద్భ్యోన్నమో నమ మృగయ్యశ్వీ వోన్నమో నమ శతిభ్యో కృష్ణాయ వాసుదేవాయ దీనందనాయ నందగోపకరాయ గోవిందాయ నమో నమ ఈశ్వరో గురురాత్తి మూర్తిభేదవిభాగి వ్యోమవద్వ్యాప్తే దక్షిణమూర్త ఎవరూ చదవని పుస్తకాలు ఇప్పటి వరకు ఈ ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి ఎవరూ చూడని మనము ఎవ్వరమూ వినటువంటి సుస్వర శబ్దాలు ఈ విశ్వంలో ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి ఇంతవరకు ఎవరూ ఆఘ్రాణించినటువంటి దివ్య పరిమళాలు ఈ ప్రకృతిలో ఎన్నో ఉన్నాయి మనం ఎవరూ విననటువంటి మంచి వినదగింది ఈ ప్రపంచంలో ఎంతో ఉంది చూడని రూపాలు ఎన్నో ఉన్నాయి చూడని అందాలు ఎన్నో ఉన్నాయి చవి చూడనటువంటి రుచులు మరెన్నెన్నో ఉన్నాయి ఎవరికీ కనిపించకుండా ఎక్కడో హిమాలయ గుహల్లో ఉండి వచ్చిన పని పూర్తి చేసుకొని అట్లాగే ధరించి జీవితాల్ని వదిలిపెట్టి వెళ్ళినటువంటి మహాత్ములు ఎందరో ఉన్నారు వాళ్ళు ఎవరికి అట్లాగే భగవత్ స్వరూపాన్ని హృదయంలో నిక్షిప్తం చేసుకున్నటువంటి మరెందరెందరో జ్ఞానులు ఎవరికీ దర్శనం ఇవ్వకుండా ఏ హృషికేశ మాన సరోవరు లాంటి ప్రాంతాల్లో ఎవరికీ సంబంధం లేకుండా వాళ్ళందరూ కూడా ఎవరికి తెలియకుండా గుర్తింపు కూడా లేకుండా వాళ్ళు ధరించి వెళ్ళిపోయారు అంటే తెలియనటువంటి వైభవాలు ఈ ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి గుర్తింపుకు రానంత మాత్రాన వైభవం లేదని కాదు గుర్తించినంత మాత్రాన వైభవం ఉన్న వైభవం లేకుండా పోదు కాబట్టి వైభవము అనేటువంటిది అది ఎక్కడున్నా మల్లెపూ ఎట్లాగైతే ఎక్కడున్నా దాంట్లో ఉండేటువంటి సువాసనని వెదజల్లుతూ ఉంటుందో అట్లాగే వైభవాలన్నీ కూడా ఆ విధంగానే ఉంటాయి ఈ ప్రపంచంలో ఒకవేళ వైభవాన్ని గుర్తించగలిగితే ఆ క్షణమే హృదయం ఆనందంతో పరవశించిపోతుంది అటువంటి పరవశించేటువంటి క్షణాలు డబ్బు పెట్టి మనం కొనలేము ప్రపంచంలో ఎవరో ఇస్తే వచ్చేవి కావు మనంతటా మనమే అన్వేషిస్తూ వాటిని దర్శిస్తూ పోవాలి ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం ఎక్కడ ఏ విధమైనటువంటి వైభవం గోచరించినా అది పరమేశ్వరుని వైభవమే వైభవంతో నిండి ఉండేటువంటి వాడే ఈశ్వరుడు కానీ ఎప్పుడూ ఆ వైభవాన్ని దర్శించడానికి అనువైనటువంటి అంతఃకరణం మనకు ఉండదు మనసు కనుక అనుకూలంగా ఉంటే ఎప్పుడు వైభవాన్ని దర్శిస్తూనే ఈ ప్రపంచంలో పోవచ్చు కనుక అర్జున నేను వైభవ స్వరూపుణ్ణి నాలో ఉన్నదంతా వైభవమే నా నుంచి ఆవిర్భవించినటువంటి ఈ సృష్టి కూడా వైభవమే కారణం నేనై ఉన్నాను గనక కాబట్టి ఇక్కడ నీకు ఎక్కడెక్కడైతే వైభవం గోచరిస్తూ ఉంటుందో అది నాకు సంబంధించిన వైభవం తెలుసుకో ఎందుకో తెలుసా నేనే ఉపాదాన కారణం నేనే నిమిత్త కారణం అయ్యున్నాను గనక నా నుండే సమస్తం ఆవిర్భవించింది గనక విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమే వ ఎక్కడ ఏ విధమైనటువంటి విభూతులు గోచరించిన వైభవాలు తెలుస్తూ ఉండినా ఎక్కడెక్కడ కాంతివంతంగా ఉందో ఎక్కడెక్కడ ఉత్సాహపూరితమైనటువంటి వైభవాలు వ్యక్తం అవుతున్నాయో అవన్నీ నా నుంచి ఒక అంశ మాత్రమే నన్ను తెలుసుకో పూర్ణం కూడా కాదు కాబట్టి ఒక సాగరంలో అల ఎట్లాగైతే ఉంటుందో లేదా ఒక నీటి బొట్టు కాబట్టి అనంతమైనటువంటి సాగరంలో విశాలమైనటువంటి సముద్రంలో ఒక నీటి పొట్టు ఎట్లాగైతే ఉంటుందో అట్లా ఈ ప్రపంచంలో నీ పరిమితమైనటువంటి మనసుతో దాన్ని శుద్ది చేసుకుని గనక నువ్వు ఆస్వాదించడానికి ఆనందించడానికి విలోకించడానికి వీక్షించడానికి ప్రయత్నం చేస్తే తద్వారా ఏదైతే నువ్వు ఆ ఆనందాన్ని చూచి అబ్బా ఆశ్చర్యవత్పచతి ఆశ్చర్యం ఉన్నావో అది అనంత సాగర రూపుడమైనటువంటి నాలో కేవలం ఒక బిందువేనని మాత్రం తెలుసుకో కనుక నిన్నటి వరకు కూడా ఎక్కడ ఏం చూస్తూ వచ్చినా పరమేశ్వరుని యొక్క విభూతుల్నే చూస్తూ వచ్చాం అవన్నీ పరమాత్మ యొక్క వైభవాలు అవి భగవంతుని యొక్క విభూతులు అవన్నీ కూడా ఏ కోణంలో ఎక్కడ కూడాను ఇక ఇక్కడి నుంచి ఒక అందంగా తిరుగుతుంది మరి ఐదవ అనువాకం నుంచి ఐదు ఆరు ఏడు ఎనిమిది అయితే ఇంకా అద్భుతంగా పరమేశ్వరుని యొక్క సర్వశక్తిమత్వం అంతా కూడా తెలుస్తూ ఉంటది అక్కడ సర్వాత్మకత్వం సర్వవ్యాపకత్వం సర్వేశ్వరత్వం ఐదు ఆరు ఏడు ఎనిమిదిలా తెలుస్తూ ఉంటది కానీ ముఖ్యంగా ఇక్కడ చతుర్ధాన వాక్యంలో సర్వశక్తి మత్వం శక్తి ఎక్కడ ఉండినా కూడాను అది నాదేనని తెలుసుకో మమ సంభవం నా నుంచి ఆవిర్భవించినటువంటి శక్తి గాని మరొకటి కాదు పేజీ నెంబర్ ట్వంటీ సిక్స్ పేజీ నమ్యా వివిధ్యంతీభ్యవోన్న అవ్యాధినిభ్య వివిధ్యంతీద్భ్య ఇది సంహారంగా కనపడుతుంది సంరక్షణగా కనపడుతుంది రెండు రకాల వివిధ్యంతీభ్య సర్వములో నిండి నిబిడీకృతమైనటువంటిది పరమాత్మ యొక్క స్వరూపం శక్తి వ్యక్తమవుతుంది అక్కడక్కడ కాబట్టి శక్తిగా ఏదైతే తెలుస్తూ ఉందో అఖండమైనటువంటి శక్తి అద్భుతమైనటువంటి శక్తి అని నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది నా స్వరూపం నుంచి వచ్చింది ఇది మొదట ఇది మళ్ళీ శాక్తయంలోకి పోతుంది ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది అందుకే ఆలోచిస్తున్నా ఈ ఒక్క మంత్రంతో ఈ పొద్దు రేపు సరిపెట్టచ్చు మీరు భయపడి ఎందుకంటే పరమేశ్వరుణ్ణి స్త్రీలింగ మూర్తిగా ప్లీజ్ స్త్రీలింగంతో పరమేశ్వరుణ్ణి చూచినప్పుడు ఆ పరమేశ్వరుణ్ణి శక్తి అని పిలుస్తాం శక్తి అంటే అది కనుక పరమేశ్వర అంటే పుమ్లింగం స్త్రీలింగంగా ఫిమినైన్ జెండర్లో చూచాం అనుకోండి పరమేశ్వరుణ్ణి శక్తి అంటాం అది పార్వతి పరమేశ్వరుడు పరమేశ్వర పుమ్లింగం శక్తి స్త్రీలింగం ఎవరు ఈ శక్తి ఎవరు పరమేశ్వరుడు ఎప్పుడైతే సర్వత్రా నిండి నిబిడీక అయి ఉన్నాడో నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ ఆయనకన్నా వీరుగా శక్తి ఎక్కడి నుంచో ఉద్భవించడానికి అవకాశం లేదు ఆయన శక్తి అది తమాష శక్తి అని అన్నప్పుడు శక్తి అంటే బలం అనుకోండి పోని మీకు అర్థం కావడం చెప్తాను శక్తి లేదా బలం అనేటువంటిది ఒక వ్యక్తిని ఆశ్రయించుకొని ఉంటుంది ఒక పదార్థాన్ని ఆశ్రయించుకొని ఉంటుంది అంతేనా ఆయన శక్తి కలవాలండి అని కాబట్టి శక్తి ఉంది ఎవరికి ఉంది ఆ వ్యక్తికి ఉంది ఎంత శక్తిగా వీచిందండి గాలి ఏ శక్తి ఉంది దేనికి వాయువుకుంది కాబట్టి ఎక్కడైనా సరే ధనము ఉన్నది అని ఆ ధనము కలిగిన ధనవాన్ బలము కలిగినవాడు బలవాన్ కాబట్టి ఆ వ్యక్తికి బలం ఉంది ఆ వ్యక్తికి ధనం ఉంది కాబట్టి శక్తి అనేటువంటి మాట ఎక్కడొచ్చినా ఎవరికి సంబంధించిన శక్తి అనే ప్రశ్న ఆయన చాలా శక్తిమంతులండి అంటాడు కాబట్టి శక్తి అనేది ఉంది కానీ ఇది ఒకరికి సంబంధించింది అది ఎవరికైతే సంబంధించి ఉందో ఆ వ్యక్తి శక్తి కలిగినటువంటి వాడు శక్తి ఉంది ఎవరికి సంబంధించింది ఈశ్వరుడికి సంబంధించింది కాబట్టి శక్తి అమ్మవారు ఏదైతే ఉందో అట్లా శాక్తయం వచ్చింది కాబట్టి పరమేశ్వరుణ్ణి అమ్మవారి రూపంలో మనం ఉపాసిస్తూ ఉన్నాము అని అంటే అది శాక్తేయం ఎట్లా వచ్చింది అది భగవంతుని అఖండమైనటువంటి శక్తి ఆయన వైభవమే కాబట్టి ఆయన వైభవాన్ని శక్తి రూపంలో చూస్తున్నాం కనుక పరమేశ్వర ఆయన వైభవం విశ్వస్ ఈశ్వర చూచినప్పుడు పుమ్లింగంగా చూస్తూ పరమాత్మని అలా కాకుండా శక్తిగా చూసినప్పుడు స్త్రీలింగంగా చూస్తున్నాం అట్లా కాకుండా బ్రహ్మస్వరూపంగా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నప్పుడు తత్వమసి అన్నప్పుడు అక్కడ నపుంసకలింగంగా చూస్తూ ఉన్నాం ఈ కాబట్టి పరమాత్మ ఇవన్నిటికీ సంబంధించినటువంటి వాడు తెలియక కొందరు అడుగుతూ ఉంటారు అయా మీ భగవంతుడు స్త్రీనా పురుషుడా అని అయా మూడోది కూడా నండి మూడోది కూడా ఎందుకని సర్వత్రా నిండి నిపుణీకృతమైనటువంటి వాడిని మత్త పరతరం నాణ్యత కించి దస్తి ధనం చేయ అంతటా ఉండేటువంటి వాడే ఈశ్వరుడు దేనికి దూరంగా కాలేడు ఒకట్యి ఒకటి కాకుండా ఉన్నాడంటే పరిమితుడుగా ఉంటాడు గాని ఈశ్వరుడెందుకు అవకాశం లేదు కాబట్టి శక్తి అంటే అమ్మవారు శక్తి ఆదిశక్తి ఆదిశక్తి అంటే ఏంటో తెలుసా ఆద్య పురుషుడు ఎవడున్నాడో ఆయనకి సంబంధించినటువంటి శక్తి ఆదిశివుడు ఎవడైతే ఉన్నాడో ఆయనకు సంబంధించినటువంటి శక్తి ఇంతవరకు అర్థమైందో మీకు కాబట్టి ఈ శక్తి రూపాల్లో ఉండి అది ఆ వ్యాధిని భయ్య వివిధ్యంతీభ్య కాబట్టి ఈ శక్తి రూపాల్లో ఉండి ఎవడైతే స్త్రీమూర్తి రూపంలో గోచరిస్తూ ఉన్నాడో అటువంటి వాడికి నమస్కారం కాబట్టివిధ వివిధ్యంతిభ్యహ అనేక రూపాల్లో ఉండేటువంటి స్త్రీలు మళ్ళీ అది కూడా పైగా ఎలాంటి వాళ్ళు బాధించేటువంటి వాళ్ళు ఆ వ్యాధినిభ్యొచ్చింది కాబట్టి స్త్రీలు శక్తి మంతులు జన్మనిచ్చేది వాళ్లే తొమ్మిది నెలలు మోసి అసలు ఈ మగవాడిగానే పెట్టి రాని రాదు ఎందుకంటే రెండు నెలలకే నేను మొయలేని అంటాడు వాళ్ళకు శక్తి అమ్మగారులకి ఆ శక్తి ఉంది అందుకని వాళ్ళ శక్తి అనేది కాబట్టి తొమ్మిది నెలలు బిడ్డనే హాయిగా మోస్తూ ఉంటాడు ఎదురబోయ్ తిరతా ఉంటాడు ఊర్లో ఎక్కడైనా ఇదే అందుకని శక్తి వాళ్ళ దగ్గర ఉంది ఆ శక్తి ఏ విధంగా ఉంటుంది అన్నప్పుడు బాధించే శక్తి కూడా ఉంటుంది శిక్షించే శక్తి ఉంటుంది రక్షించే శక్తి ఉంటుంది అన్నం పెట్టామనుకోండి అది శక్తి చేతు తీసి పెట్టడం కొట్టామనుకోండి అది కూడా శక్తి ఎవరికి శక్తి ఉంటుందో దాన్ని బెట్టి ఉంటుంది దెబ్బ అండర్స్టాండ్ కాబట్టి ఆ రూపంలో ఉండి బాధించేటువంటి స్త్రీ రూపాల్లో ఉండి బాధించేటువంటి వాడికి కూడా నమస్కారం అని దీని అర్థం అది కాదు ఆ వ్యాధినివిద్యంతిభ్యహ నమ కాబట్టి ఇక్కడి నుంచి రెండు నమస్కారాలు రెండేసి వస్తూ ఉంటే రెండు నమస్కారాలు కనుక స్త్రీ రూపంలో అని ఇక్కడ స్థూల రూపంలో సూక్ష్మ రూపంలో పరమస్వరూపంలో మూడు రకాలుగా గోచరిస్తుంది ఈ స్త్రీ రూపం కూడా ఇప్పుడు స్థూల రూపంలో చూసామను అమ్మవారిని మనం ధ్యానిస్తూ ఉన్నాం లలిత దేవి వీళ్ళంతా ఉపాసిస్తూ ఉన్నాం కదా కాబట్టి కాళీ కాళికామాత దుర్గాదేవి లలిత ఉమాదేవి ఈ రూపంలో మనం అమ్మవారిని దేవి నవరాత్రులప్పుడంతా కూడా మనం చేస్తూ ఉంటాం ఇది స్థూల రూపం అంటే విగ్రహ రూపంలో శక్తిని చూస్తూ ఉన్నాము శక్తి ఉంది విగ్రహ రూపంలో ఉంది ఇది స్తూలం సూక్ష్మం అనేటప్పటికీ మారిపోతుంది అక్కడ సూక్ష్మ రూపం వచ్చినప్పుడు ఇక్కడ విగ్రహ రూపంలో శక్తిని చూసినప్పుడు స్థూలం సూక్ష్మ రూపానికి వచ్చారనుకోండి ప్రణవం గాయత్రి బాల షోడశాచరి ఇవన్నీ కూడా మంత్రాలు ఈ మంత్ర రూపంలో ఉంటుంది ఇది సూక్ష్మ రూపం ఓకే కాబట్టి గాయత్రి అనేటువంటి మంత్రం అట్లాగే బాల మంత్రం త్రిపుర సుందరి షోడసాక్షరి మంత్రం కాబట్టి ఈ రూపాల్లో మంత్ర రూపంలో అమ్మవారిని మనం ఉపాసిస్తూ ఉంటాం ఇది శక్త్యోపాసన శక్తేయం కాబట్టి శక్తిని ఉపాసించేటువంటి మార్గం ఆ శక్తి ఎవరు పరమేశ్వరుని యొక్క శక్తి కనుక ఆ శక్తిని మనం ఉపాసించి తద్వారా శక్తిని పొందేటువంటి వాడము అవుతూ ఉన్నాము బలహీనతలను పోగొట్టుకుంటూ ఉన్నాము అందుకని అమ్మవారిని ఇకపోతే పరమమైనటువంటి రూపం ఏదైతే ఉందో అది శ్రీచక్రం శ్రీచక్రం అంటారు చూచారా ఇది ఇది యంత్రతంత్ర సంబంధమైనటువంటిది శ్రీచక్రం అది అమ్మవారి స్వరూపం ఆదిశంకరాచార్య స్వామి తిరుపతికి వచ్చినప్పుడు అక్కడ వేశాడు బాలాజీ దగ్గర ఆ యంత్రం అది ఇప్పుడు ఎన్ని కోట్ల జనాన్ని లాగుతూ ఉందో ఎన్ని కోట్ల ధనాని లాగుతూ ఉందో ఒక్కసారి మనం చూస్తే ఆ ధనం మనకే కావాలన్నంత లాగుతుంది అర్థమవుతుందే ఇది శ్రీచక్ర వైభవం అర్థమవుతుంది ఇది అమ్మవారి యొక్క శక్తి కాబట్టి శక్తి ఉండడం వల్ల లాగుతూ ఉంది ఇప్పుడు ఒక వ్యక్తిని మనం బట్టి లాగాం అనుకోండి శక్తి కలిగి ఉంటేనే అర్థమవుతుంది ఒక చిన్న పిల్లవాడు వచ్చి ఓ పెద్ద రెజలర్ని లాగలేడు సరేనా శక్తి ఉండాలి వాడికి కనుక అక్కడి నుంచి బాలాజీ ఆలయంలో నుంచి అందరినీ లాగుతూ ఉన్నాడు వెంకటేశ్వరుడు అంటే గోవిందా గోవిందాన్ని పోయి ఎక్కడుంది ముందు ఆయన దర్శనం కంటే కూడాను హుండీ ఎక్కడ హుండీ ఎక్కడ అడుగుతూ ఉన్నామో అదంతా శక్తి అది పరమేశ్వరుని యొక్క శక్తి ఇది శ్రీచక్ర మహిమ అది ఉత్తమోత్తమైనటువంటిది శ్రేష్టమైనటువంటిది స్థూలం విగ్రహం సూక్ష్మం మంత్రం ఇంకా సూక్ష్మా సూక్ష్మం యంత్రం మంత్రయుతమైనటువంటి యంత్రం అది శ్రీచక్రం కాబట్టి కాళిక కాళికామాత రూపంలో దుర్గాదేవి రూపంలో లలిత రూపంలో ఉమాదేవి రూపంలో మనం ఏ విగ్రహాలు పెట్టుకుని అర్చిస్తున్నామో ఇది స్థూలం కాయకం పూజ చేస్తూ ఉన్నాం కాయక పూజ అదే మనం గాయత్రికి వచ్చామనుకోండి బాల గాయత్రి ఇవన్నీ చేస్తూ వచ్చామనుకోండి షోడశాచరి మంత్రం గనక జపం వాచకం స్థూలం విగ్రహం పూజ సూక్ష్మం వాచకం జపం సరేనా ఇక సూక్ష్మాతి సూక్ష్మం ధ్యానం శ్రీచక్రం ఇది శాక్తే శక్తిని ఉపాసించేటువంటి పద్ధతులు ఇవన్నీ కూడా కాబట్టి ఓం అన్నావనుకోండి ఓంకారం కూడా ఇటు స్వామికి పనికి వస్తుంది అటు అమ్మవారికి కూడా శక్తి కూడా పనికి ఓం అకార ఉకార మకారాలు కదా ఆవిడే ఉమా ఉమా ఉమా ఉ ప్లస్ ఆ ఉ అకార ఉకార మకారాల చేత ఓం ఆ ఉంది ఊ ఉంది మా ఉంది ఓం ఇక్కడ ఉమాదేవి ప్లస్ ఉమ్ ప్లస్ ఆ ఉమ్ ఆ ఉమా ఆకార మకారాలు అక్కడ కూడా అకార ఉకార మకారాలే కాబట్టి ఈ ప్రణవం ఏదైతే ఉందో ఓంకారం ఏదైతే ఉందో ఓంకార స్వరూపిణి అమ్మవారు లే కాబట్టి ఓంకారం ఇటు స్వామికి ఓం నమశివాయ అని అంటాం అట్లాగే అమ్మవారికి కూడాను ఉపయోగిస్తాం ఈ విధంగా శక్తిని మనం ఉపాసిస్తూ పోతూ ఉన్నాం అయితే ఈ శక్తి ఏ దుర్గాదేవి లేదు కాళికామాత భగవ్ శక్తి ఈ శక్తి ఎవరిది భగవత్ శక్తి కనుక వీళ్ళని చూచినప్పుడు ఆవ్యాధనిభ్యహ విధ్యంతిభ్య అది అన్ని రూపాల్లో కనపడినా ఆవ్యాధనీభ్యహ అంటే స్త్రీమూర్తుల రూపంలో కనపడతా ఉండదు అని శక్తి ఇప్పుడు కాళికా దేవిని చూచామనుకోండి ఎట్లా ఉంటది చూసారు ఎప్పుడన్నా భయంకరం భయంకరం ఎందుకని అసలు అమ్మవారిని చూస్తేనే కలకత్తాకు పోయి కాళికా మాతం చూసామనుకోండి భయంకరమైనటువంటి రూపం నీలవర్ణం సరేనా ఆమె కూడా త్రినేత్రి మూడవ నేత్రం ఆమెకి కూడా ఉంది తర్వాత ఒకవైపు సాచినటువంటి నాలుక ఆ నాలుకంతా కూడా రక్తమయం అయి ఉంటుంది భయంకరంగా కేశాలన్నీ కూడా కిందకి వేలాడబడి ఉంటాయి ఆ రూపాన్ని ఒక్కసారి మనం చూచామనుకోండి పెద్ద కిరీటం ఇవన్నీ చూసినప్పుడు ఓ రెండు ఆయన మన కృష్ణునిలాగా లేదే ఇంకా అంతటితో ఆగదు నాలుగు చేతులు చతుర్భుజే చంద్రకళావతంసే కాళిదాస్ కాబట్టి చతుర్భుజే నాలుగు భుజాలు కలిగి ఉంది అమ్మవారు ఎట్లా ఉంది నాలుగు భుజాలంటే పైన రెండు కిందకు రెండున్నాయి ఆ పైనటువంటి కుడి చేతులు ఏముందో తెలుసా కొడవలే ఓ దాన్ని చూస్తేనే మనకు భయం ఇదేంటిది కొడవలు పెట్టుకొని ఉందని ఎడం చేత్తో ఏముంది పై భగాన పాశం మృత్యు అది ఉంది మళ్ళీ కిందకు రెండు చేతుల్లో కుడి చేతుల ఏముంది గద ఉంది ఎడమ చేతిలో ఏముందో తెలుసా రక్తపు పాత్ర తెగిపోయిన ఒక తల ఇది అమ్మవారిని ఇట్లా చూస్తే కాళికాదేవిని ఇంక మనకు అనిపిస్తుంది వారి నాయన ఇంక మళ్లీ రెండవసారి చూడలేమేమని నో నోనో అక్కడే ఉంది ఎందుకో తెలుసా శక్తికి అసలు రూపం లేదు అర్థమైందే అలా రూపంతో కనపడింది అని అంటే ఇప్పుడు శక్తి ఎట్లా ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు నాయన ఇదిగో ఒక మూట బియ్యం ఇక్కడ ఉండేది దాన్ని ఓపెన్ చేసి ఐదు వేసుకు కిలోలు ఎత్తుకొని పోతావు పది వేసి కిలోలు ఎత్తుకొని పోతావు మొత్తం దీన్ని తీసుకెళ్లి అన్నపూర్ణ నీ యొక్క శక్తిని బట్టి ఐదు ఎత్తుకుపోతే ఐదు ఎత్తుకుపో బకెట్లో పది అయితే పది ఎత్తుకుపోను బట్ అట్లాగే మన ముందర అదంతా ఎత్తుకొని పోతాను అనుకుంటే సారి ఏదా మూటంతా తలమీద వేసుకుని హండ్రెడ్ కేజీస్ అప్పుడు మనం చూసి ఓ రేణుడు ఆయన ఎంత శక్తి ఉందే వీడికి లేదనుకొని నేను ఐదు కిలోలు పది కిలోలు అన్నాను అంటే అంత శక్తి వాడికి ఉంది నీకు కనిపించలే అలా కనిపించకుండా ఉండేదే శక్తి యుక్తులు శక్తులు ఎప్పుడు కనిపించవు అవి అలా ఉంటాయి సమయానుకూలంగా వ్యక్తం అవుతూ ఉంటాయి కాబట్టి ఈ శక్తి అమ్మవారు వ్యక్తమవుతూ నీకు కనపడుతూ ఉన్నదంటే ఇక్కడ మనం దర్శించవలసింది అర్థం చేసుకోవాల్సింది చాలా ఉంది కాబట్టి మొట్టమొదట శిక్షిస్తారన్నాడు కనుక ఆ వ్యాధి నీభ్యహ శిక్షించదు కనుక మొట్టమొదటి చెప్తది ఎందుకో తెలుసా మన స్టాక్ ఉంది కదా అదృశ్యం కాబట్టి నాయన చాలా పాపాలు ఉన్నాయమ్మా గతంలో చేసినవన్నీ ఉన్నాయి కొన్ని కూర్చుంటున్నాయి కొన్ని షయానేభ్యహ కొన్ని పడుకోనున్నాయి నదృష్టం కదా కొన్ని ఏమో కొన్ని కూర్చొని కొన్ని నిలబడి ఉన్నాయి సార్ కొన్ని పరిగెత్తుతా ఉన్నాయి దగ్గరకు వచ్చినంతవరకు ఏం తెలియదు జాగ్రత్తగా ఉండు స్టార్ట్ అయింది ఇప్పుడు మన ఇంట్లో కూడాను అలా కూర్చుని ఉంటాం ఒక చోట ఒక అరుగు మీద కూర్చుని ఉన్నాం అనుకోండి ఎక్కడో ఆ మూల నుంచి తేలు స్టార్ట్ అయింది మనమేమో మాట్లాడుతూ ఉంటాం ఎందుకండి వాళ్ళు అట్లా కొట్టుకుంటున్నారు ఎవరికి ఏ సీట్ వస్తే ఇవన్నీ అంటే మనకు రాదు కనుక నా కోసం ఎందుకు ఈ పార్టీ ఇట్లా సీట్ల కోసం అనుకుంటున్నాం అనుకోండి ఎందుకు ఇట్లా కొట్లాడుకుంటున్నారు తప్పని అది కుట్టేస్తా ఇది ఇప్పుడు బాధపడతాం కానీ అది ఎప్పుడే స్టార్ట్ అయి ఉండదు చాలా సేపు అయింది అది స్టార్ట్ అయ్యి అక్కడ స్టార్ట్ ఇంకా మనకు డెలివరీ చేయడమే పోస్ట్ మ్యాన్ స్టార్ట్ అయ్యాడు ఇంటికి వచ్చి ఇచ్చేసిపోతాడు టపాలు ఎత్తుకొని వస్తాడు పాప ఫలితాలన్నీ ఇట్లాగే ఉంటాయి బయలుదేరింది మనకు తెలియదు దాని ఫలితం వస్తాది చూసావా అప్పుడు అందుకని అమ్మవారు చాలా ప్రేమగా శక్తి గనక గద చేత పట్టుకొని కొట్టి గద ఎందుకంటే ఎయ్ తేలి గదిలింది రే లే రాజకీయ తెలియ కాబట్టి నువ్వు ఇవన్నీ చూసుకుని మురిసిపోతూ ఉండవు మాకులు ధనజన గర్వం గర్వం హరతి నిమేషాత కాల సర్వం ఒక్క క్షణంలో కాలం ముంచేస్తుంది అన్నిటి కూడా ఈ ప్రపంచంలో చనిపోయే వాళ్ళంతా కూడా మూడు గంటలు చనిపోవడం ఎక్కడా లేదు క్షణంలోనే పోయేది మూడు గంటల సేపు ఎవడు రెండు గంటలు అన్నదిన చదివేరే విషయం చచ్చిపోయేది మాత్రం ఒక్క క్షణమే ఆ క్షణం ఏదో ఎవరికి తెలియదు ప్లీజ్ కేర్ఫుల్ గా ఉండు అని ఒక్కసారి గదతో ఇట్లా మనం కూడా ఇట్లా ఒకట ధ్యానం చేయి అప్పుడు చూస్తాంలే అప్పుడు ఎత్తుకొని వస్తుంది కొడవలి అప్పుడు రెండవది ఏంటి కొడవలి ఫస్ట్ గద ఏం మనకు మాటినాం అప్పుడు కొడవలి రావాలనుకున్నా ఎన్ని కట్ అయిపోతా ఉంటాయి ఒరే ఒరే ఒరే నాకు ఈసారి పంట వంద బస్తాలు వస్తుంది అనుకున్నాను యాభై వచ్చింది కొడవలినాయన అర్థం అవుతా ఉంది షేర్ మార్కెట్లో ఇంత పోయింది కొడవలి సార్ అప్పుడు జ్ఞాపకం చేస్తుంది జాగ్రత్త సెకండ్ వార్నింగ్ జాగ్రత్తగా ఉండు అని జ్ఞాపకం చేస్తుంది అప్పుడు కూడా లాభం లేదనుకోండి అప్పుడు కూడా పట్టించుకోడు అనుకోండి ఇంకా అహంకారం పెద్దదిగా ఉంటుంది కనుక అప్పుడు కూడా పట్టించుకోడు అప్పుడు ఏం చేస్తాదో తెలుసా ఒక్కసారి పాశం మూడవది పాశం అది యమ అని యమ అంటే ఎముడు ఒక్కోడు కోసం ఒక్కొక్క తాడు పెట్టుకొని ఉన్నాడు ఇంత జనానికి అంటే ఒక్క ప్రాణి మనమే కాదు మనుషులం కాదు తేడున్నాయి పావులున్నాయి ఇవన్నీ ఉన్నాయి వీటికి అన్నిటికీ తాళ్లు పెట్టుకొని ఒక్కొక్కరిని తీసే వాడికి సంబంధించిన తాడు తీసుకొని రావాలంటే ఎంత పెద్ద తాళ్ల ఫ్యాక్టరీ పెట్టాలి అక్కడ ఇదేమన్నా అయ్యప్పనే చెప్పండి మళ్ళీ ఆ తాళ్ల ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు కావాలా వాళ్ళు ఊరుకోరు మళ్ళీ స్ట్రైక్ చేస్తారు మళ్ళీ అక్కడ యూనియన్ ఉంటుంది ఏం బాధలు ఇవన్నీ ఎముడికి కూడా మన బాధలు తప్పవు అందుకని ఆ తాళ్ళన్ని పెట్టుకుని రాడు అసలు పాశం మన దగ్గర ఉంటుంది ఇది రహస్యం పాశం ఎముడు దాడు ఎముడు ఎప్పుడు కూడా చాలా ఫ్రీగా వస్తాడు పాశం లేదు ఏమి లేదు మన దగ్గర పాశం ఉంటే పికప్ చేస్తాడు మనల్ని లేకపోతే లేదంటే మన దగ్గర ఉండే పాశయం ఏంటో తెలుసా ఆశా పాశం తా కడు నిడువు లేదంతంబు రాజేంద్ర భాగవతం ఆ ఆశకి ఎంత దానికి హద్దు లేదు ఆకాశానికి ఏమన్నా హద్దుందేమో గాని సముద్రానికి ఏమన్నా హద్దుందేమో గాని ఆశకు మాత్రం హద్దు లేదు ఈ ఆశలు పెంచుకొని నిరాశలు చుట్టుకున్న తర్వాత మనమే ఆ తాళ్లు పట్టుకుని ఉంటాం చుట్టుకున్నది మనమే గనక ఎముడు పట్టుకుపోతాడు అందుకని ఇంకేం లేదు కాబట్టి పాశం ఆయన పడిపోయినాడు అనుకోండి ఇంకేముంది ఇది రాలిపోద్ది అది తల చేతిలో పట్టుకొని ఉండేది అయిపోయింది కాబట్టి ఈ ప్రపంచానికి వచ్చి వాళ్ళను వాళ్ళు ఉద్ధరించుకొని మళ్లీ జన్మ లేకుండా చేసుకోవడం కోసం ఈ ప్రపంచంలోకి వచ్చాం అన్యాయ మార్గాల్లో పోయి జీవితాన్ని ఈ విధంగా చేసుకుంటూ ఉన్నాం కాబట్టి నైనా ఇవన్నీ వద్దు ఇదిగో ఇట్లయితే ఇట్లా పతనం అయిపోతావు కాబట్టి నువ్వు జాగ్రత్తగా సన్మార్గానికి రా అని తల్లి ఎట్లాగైతే బిడ్డను కొట్టి వాడికి చదువు నేర్పిస్తుందో అన్నం పెడుతుందో వాడి తినకపోతే అమ్మ కొట్టి తినిపి పెడుతుంది కొట్టడంలో ద్వేషం కాదు శత్రుత్వం కాదు ఎందుకని వాడికి అన్నం పెట్టేది మాస్టర్ కొట్టి చదువు చెప్తాడు పూర్వం లేవు ఇప్పుడు రివర్స్ కదా పూర్వం కాబట్టి ఆ విధంగా కొట్టి ఎందుకు చెబుతాడు వాడికోసమే వాడి బాక్ కోసమే అట్లాగైతే తల్లి కూడాను ఎట్లాగైతే చెబుతూ ఉందో ఈ మాతృ స్వరూపంగా ఉండి కూడాను ఏమి కూడా శిక్షిస్తూనే ఉంది ఇంకా అనేక రూపాల్లో అందువల్ల నెక్స్ట్ ఉండదు వివిధ్యంతి భస్స వివిధ రూపాల్లో ఒక్క రూపంలో కాదు ఇప్పుడు భూకంపం వచ్చింది అనుకోండి అక్కడెవరు ఇంతమంది చచ్చిపోయారు అండి అంటాం ఎవరు సార్ దానికి కారణం శక్తి శక్తి భూదేవి భూదేవి ఒక్కసారి ఉగ్ర రూపాన్ని ధరించింది అయిపోయింది భూకంపం వచ్చింది వరదలు వచ్చాయను కొట్టుపోయారు జనం ఇదేంటి గంగాదేవి అది శక్తి ఎక్కడ చూచినా శక్తి కాబట్టి వరదలు భయంకరంగా వచ్చినప్పుడు అయ్యా గోదావరి మాత పొంగి పొరలిందండి అందరు ఇట్లా అయిపోయినారండి అంటాం మనం అంతేగాని వారు గోదావరి రావు అనం గోదావరి మాత గోదావరి నాయుడు కాదు గోదావరి రెడ్డి కాదు గోదావరి శాస్త్రి కాదు గోదావరి ఒడని శాస్త్రి కూర్చొని నమ్మక చమకాలు చెప్పుకోవచ్చు కానీ గోదావరి మాత్రం శాస్త్రి కాదు గోదావరి మాత్రం అమ్మే కదా కృష్ణవేణమ్మ కృష్ణారావు కాదు కృష్ణవేణు అమ్మ ఎందుకంటే శక్తి అమ్మవారు గనక శక్తి కాబట్టి ఈ విధంగా ఉగ్ర రూపాలు ధరిస్తూ శిక్షించేటువంటి వాళ్ల వాళ్ళ పాపాల ఫలితాలను ఎవరైతే ఇస్తూ ఉన్నారో అటువంటి శక్తికి నమస్కారం ఆ శక్తి రూపంలో ఉండేవాడివి పరమేశ్వర గనక శక్తి నీకు సంబంధించిందే గనక తండ్రి నీకు నమస్కారం నెక్స్ట్ నెక్స్ట్ ఉగణ్యతీభ్యుగంభ్య్రుగం హతీభ్యోన్నృహంతిభ్య ఉగణాభ్య ఉగణాభ్యృగం హీభ్యశ్ వోన్నృహంతీభ్య ఉగణాభ్యుంహతిభ్యుగంహ అంటే త్రిగంహతీభ్య అంటే స్త్రీ రూపంలో ఉండి స్త్రీలింగ రూపంలో ఉండేటువంటి శక్తి ఎవరినైతే బాధిస్తూ ఉంటుందో ఆవిడ అర్థం అట్లాగే ఉగణాభ్య అంటే గణాలు గణాభ్య ఉగణాభ్య గణాభ్య గణాలు శివగణాలు ఉగణాభ్య ఉత్కృష్ట గణ ఉగణాభ్య అది ఇంకేం లేదు ఉత్కృష్ట ఉగుణాభ్యహ అంతేం కలేదు ఉగణహ అంటే ఉత్కృష్టమైనటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళు ఎవరైతే ఉండారో ఈ స్త్రీ రూపంలో ఉండేటువంటి వాళ్ళు వీళ్ళు ఉగణాభ్యహ తృగం హతీబ్యహ తృగం తృమ్ అంతా ఒకటే తృం హతీభ్యహ తృగం హతీభ్యహ కాబట్టి ఏడు రకాలైనటువంటి మృతుల రూపంలో ఉండి ఎవరైతే దివ్యంగా వెలుగొందుతూ ఉన్నారో అటువంటి మూర్తులు శక్తి కలిగినటువంటి స్త్రీమూర్తులకు నమస్కారం ఏడు విధాలుగా ఉండారు ఇవే సప్తమాతృకలు అంటారు అందుకని నేను అది రాశాను సప్తమాతృకలని ఏడు రకాలుగా ఉండేటువంటి వాళ్ళు కాబట్టి ఈ స్త్రీ రూపంలో ఉండేటువంటి భగవంతుని యొక్క శక్తి ఏదైతే ఉందో శక్తి రూపంలో అమ్మవారి రూపంలో ఇవి ఏడు విధాలుగా ఉన్నాయి ఈ ఏడు విధాలైనటువంటి రూపాల్లో ఉండి మనల్ని బాధ పెడతారు అవసరమైతే రక్షిస్తారు లేకపోతే శిక్షిస్తారు పాప ఫలం కనుక ఉంటే శిక్షిస్తారు పుణ్య ఫలం కనుక ఉంటే రక్షిస్తారు కాబట్టి అలా రక్షించేది శక్తే శిక్షించేది శక్తే ఇది సప్త అంటే నంబర్ వన్ బ్రాహ్మి నంబర్ టూ ఇంద్రాణి నంబర్ త్రీ చాముండా నంబర్ ఫోర్ మహేశ్వరి నంబర్ ఫైవ్ వైష్ణవి రాసుకోండి రాసుకోండి బ్రాహ్మి ఇంద్రాని ఇవి అంటే అమ్మవారికి బ్రాహ్మి ఇంద్రాణి చాముండ వైష్ణవి మాహేశ్వరి వారాహి ప్లీజ్ కౌమరి ఈ ఏడు సప్తమాతృకలు ఈ రూపాల్లో ఉండి ఆయా శిక్షల్ని ఇస్తూ ఉండారు అట్లాగా అలాంటి రక్షణ కూడా ఇస్తూ ఉండారు ఎవరెవరికి ఏ రక్షణ ఇవ్వాలనో అట్లా ఏ శిక్షలు ఇవ్వాలనో అట్లా ఇస్తూ ఉండరు కాబట్టి ఇప్పుడు మృత్యు అనుకోండి అది కూడా శక్తి ఇప్పుడు మనిషి మరణిస్తూ ఉండాడు అతిష్కపోయేది శక్తి అవునా మృత్యు సర్వహర అర్జున మృత్యుహో సర్వహర చ అహం సర్వుల్ని హరింపజేసేటువంటి మృత్యు ఎవరైతే ఉందో ఆ మృత్యు దే దేవత ఆ మృత్యు దేవత నా విభూతి ప్లెయ వచ్చిపోయారా మృత్యు సవహర మృత్యు సర్వహర అహం మృత్యు సర్వహర ఉద్భవ్చవిష్యత కాబట్టి సంహరించేటువంటి దేవత ఎవరో నేనే మళ్లీ ఉద్భవించడానికి కారణమైనటువంటిది కూడాను నేనే కాబట్టి ఆ స్త్రీ రూపంలో ఉంది శక్తి రూపంలో ఉంది ఈ శక్తి ఎన్ని రకాలు అని ఆలోచిస్తే సప్త మాత్రకలు ఏడున్నాం ఇది కూడా అక్కడ కూడా అట్లాగే ఉంటుంది మీకు కీర్తి చెప్పండి శ్రీహి వాక్ నారీణాం నారీణాం స్మృతి మేధా ధృతి క్షమా ఏ ఏదైపోతే దాన్ని అడిగి మరిచిపోతే ఎట్లా విభూతి యోగంలో చెప్పలేదా మీకు జ్ఞాపకం పెట్టుకోవాలి ఇవన్నీ కనుక ఇక్కడ మృత్యుహూ సర్వ సర్వహర హరతీతి హరహ ఎవరైతే సంహరిస్తూ ఉండారో సర్వహరతి సర్వహరహ ఇతి సమస్తాన్ని హరింపజేస్తూ ఉండేటువంటిది ఏదో సర్వహరతి ఇది సమస్తాన్ని హరింపజేసేది ఈ హరతి అన్నప్పుడు అది హరహర హరించేటువంటి వాడు పాపాలని హరించుతాడు అది వేరే విషయం అమ్మవారి దగ్గరకు వచ్చినప్పుడు ఈ హరించేటువంటిది రెండు రకాలు తాత్కాలికంగా హరించడం ఒకటి శాశ్వతంగా హరించడం రెండు తాత్కాలికంగా హరించడం అనేటువంటిది ధనహర శాశ్వతం అనేటువంటిది ఇప్పుడు ధనాన్ని హరించారనుకోండి అల్లాడిపోతాం మనం ఆ బాధ అయ్యో రెండు లక్షలు పోయింది సార్ ఇరవై లక్షలు పోయింది సార్ యాభై లక్షలు పోయింది సార్ అని ఒక్కొక్కసారి ఇది ఇట్లా పోతా హరించుకోవడం అనేది ఒక ఆరోగ్యం పోవచ్చు ధనం పోవచ్చు మన కుటుంబానికి సంబంధించిన వాళ్ళు పోవచ్చు సరేనా ఉన్నటువంటి సంపద పోవచ్చు బంధువులు పోవచ్చు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇవన్నీ తాత్కాలికంగా ఒక్కొక్కటి పోతూ ఉంటుంది అసలు మనమే పోయినామనుకోండి ఎవరు చూడడానికి కూడా ఇది ప్రాణహరహ కాబట్టి హరించడం రెండు రకాలు తాత్కాలికంగా అది ఇది పోతూ ఉండడం అది ఇది పోతుంది చెప్పేటువంటి వాడు పోకుండా ఉండడం రెండోది ఏది పోతుందో ఏది పోయిందో చెప్పడానికి కూడా వాడు లేకుండా పోవడం ఇది సర్వహరహ కాబట్టి ఈ హరించడం అనేటువంటిది రెండు కోణాల్లో ఉంటుంది ఒక్కొక్కసారి తాత్కాలికంగా ఏవైతే హరింపబడుతూ ఉంటాయో వాటిని ఆధారం చేసుకొని శాశ్వతమైంది కూడా పోవద్ది ఒక్కోసారి ఇప్పుడు కొందరు ధన నష్టం వస్తుంది అయా నీకు నష్టం వచ్చేసింది సార్ ఎంత వచ్చిందండి ఇరవై లక్షలు దాన్ని పోగొట్టుకుంటే అట్లా అది ఉంటే కావాలంటే ఇప్పుడు మనల్ని ఒకడు ముంచాడు ఇరవై లక్షలు రేపు మనం ఇంకొకటి ముంచితే నలభై లక్షలు వస్తాయి నువ్వు ఉంటే అప్పుడు నువ్వు తేలవచ్చు వాడు మునిగితే నువ్వు తేస్తావు నువ్వు మునిగితే వాడు తేత ఈత కూర్చొని బాధితుంది కాబట్టి క్యాపిటల్ పనిష్మెంట్కి వెళ్ళిపోతా ఉంది అది కర్మ స్వామి చెప్పేది ఏంటంటే అయ్యా ఈ చిన్న చిన్న పనిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి నేనే ఇస్తూ అవి కూడా నేనే ఇస్తూ కాబట్టి కీర్తి శ్రీవాక్చ నారీణాం నారీణాం ఆ స్త్రీ రూపాల్లో కనపడిపోతున్నాయి చూడండి కీర్తి నంబర్ వన్ వాక్ నంబర్ టూ శ్రీ నంబర్ త్రీ స్మృతి ఫోర్ ధృతి ఫైవ్ మేధ సిక్స్ క్షమా సెవెన్ సప్త